బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రేజలు అడని దేవుడి నామానికి మహిమ కలిగాక ఈ యొక్క ఆరాధనలు కూడి మీ అందరికీ శుభాభివందనాలు ఏసు నామములు కూడిన మీ అందరికీ సమాధానం కలుగునిగాక మరి దినమంతా దేవుడు తన కృపలో దాచి నన్ను భద్రపరిచి ఒక సాయంకాలం ఆయన శృతించి ఆరాధించినకు దేవుని స్వరం వింటకు ఇచ్చిన యొక్క దేవునికి శృతి చెల్లిస్తాము దేవుడి నామానికి మహిమ కలుగునీక మరి మన మరి మరి మధ్యలో ఉన్న ప్రియాంక సిస్టర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు ప్రభాగ ప్రేమిస్తున్న మా ప్రియా పరులం నేను నేర్చుకోవచ్చా నీ బంగారు పదలకునైనా వేలాది వందలాల కృతజ్ఞతలు స్తోత్రాలనైనా ప్రభా ఇద్దరి మంత్రి ప్రభా కాచి కాపాడి నీ రేఖల కింద దాచి బెదలుపరిచిన విధానం అంతటి బతికుడనైనా మీకే వేలాది వందలాల కృతజ్ఞతలు ప్రభా ఈ సాయంకాల సమయాన్ని ప్రభా మేమందరం చేరి ప్రభా నిన్ను ఆరాధించుకుంటాను ప్రభా మా ఆరాధ్యతలో మీరు ప్రభా గ్రూప్లోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా తాకండినైనా తట్టండి నేను ప్రభా సేతన్ ఇంకా రానున్న వారిని కూడా దీవించి ఆశ్రదించి ప్రభా వాళ్ళు కూడా నైనా నీ సన్నిధానంకి వచ్చాయం చేయమని అడుగుతున్నాను ప్రభా ఆ ప్రభా మేము చేసిన ఆరాధన తల మీరే మహిమ పొందుకోమని అడుగుతున్నాను ప్రభా మొదటి నుంచి అంతం మీరే ఉండి నడిపించమని అడుగుతున్నాను ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి ప్రభా ఏ బిడ్డ ఏ సమస్యలతో ఏ ఇబ్బందులతో ఉన్నారో ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నేను ప్రతి ఒక్క బిడ్డను తాకండినైనా తట్టండి నేను విన్న చిన్న వాక్యాన్ని ప్రభా మా హృదయంలో నాటిం చేసుకుని ప్రభా దాని అనుసారంగా జీవించుకునే జీవితాలను మాకు అనుగ్రహించమని ఈ వాదని బంగారు పాలు చెంతబడుతూ యేసు కృష్ణాములు అడివేడుకుంటున్నాను తండ్రి పాట పాడతారు devamaina punadi nivu siyanulo stiramaina punadi nivu nime dena jivitamo amatchunnavo nime dena jivitamo amatchunnavo స్థియోనులు స్థిరమైన పునాదిని సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని గరులో కాంతులను వీర జిమ్వా నాయ సయ ఆ దివ్య కాంతులను వీర జిమ్వా నాయ సయ్యాను స్థిరమైన పునాది నీవు స్యోనులో స్థిరమైన పునాది నీవు కడలేని కడగల్లు లేని కల్లోల స్థితి గదులు దరికేరాని కడలేని కడగల్లు లేని కల్ స్థితి గతులు దరికే రావార్ నవీ దులలో నడిపించే దయే సయ్యాన వీ దుల నడిపించిం చే ఏ శయ్యా సిను లో స్థిరైన పునాదినీ సిను లో స్థిరమైన పునాదినీ కలతలు లేని కన్నీరు లేని ఆకలిదప్పులు అసలేని కలతలు లేని కన్నీరు లేని ఆకలిదులు అసలేని నీ శాశ్వత రాజ్యము నాకై సమకూచుతున్నావా నా ఏ నా శాశ్వత రాజ్యము నాకై సమకూచున్నావా నా ఏను లో స్థిరమైన పునాదినీ సిను లో స్థిరమైన పునాదినీ సంగ ప్రతిరూపము పరుమ ఋఋష లేమో సంగ ప్రతిరూపము పరుమయేము సౌందర్యశీనులోని మనోహరమీనా ముఖము దర్శితును సౌందర్యశీనులోని మనోహరమీనా मक मुदसिंतुनो नितनेना निवासमो नित्यमु आनंदमे नितनेना निवासमो नित्यमु आनंदमे सेयोनुलोक सिरमई नपुनादिनीवू Sviyonulo, Sthiramainapunadi nivu, Nivide na jivitamu, Amarchu chunnavu. Nivide na jivitamu, Amarchu chunnavu. Sviyonulo, Sthiramainapunadi nivu, పునాదిైజలాడు సిస్టర్ అందరికి వందనాలి థ్యాంక్ యూ ప్రైజులు ప్రైజులాడందరికీ ప్రభున్ మహిమ పరుస్త ఒక పాట పాడుకుందాము స్నేహితుడు ప్రాణప్రియుడు ఏ ప్రియ స్నేహితుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఏ ప్రియ స్నేహితుడు నా సమీ పబంధువుడు దీన పాపీ బాంధవుడు నా సమీ పబంధువుడు దీన స్నేహితుడు ప్రాణప్రియుడు ఏ నా ప్రియ స్నేహితుడు తొడు నిరళిని నన్ను చూడవచ్చెను జాడలు వెదకి జాలి చూపెను తోడు నిడలేని నన్ను చూడవచ్చెను జాడలు వెదకి జాలి చూపెను పాడైన బ్రతుకులు బాగు చేసెను ఎండిన మోడులే చిగురించెను పాడైన సలములు బాగు చేశాను ఎండిన మూడు లెచి గురించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు నా సమీప దీన పాపి బాంధవుడు దాహము కోరి నే దూరమై తినీ మరణపుమారులు దాపురించెను దాహము కోరి నే దూరమై తినీ మరణపుమారులు దాపురించెను క్రీస్తే జీవము మధురమాయను మధురా ద్రాక్షలు సేదీర్చెను క్రీస్తే జీవము మధురమాయను మధురా ద్రాక్ష సేద తీర్చెను వినుమా క్రైస్తవమా వినుమాయువతరమా నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు స్నేహితుడు ప్రియుడు ఏసే నా ప్రియ స్నేహితుడు చీకటి బలముతో పట్టుబడి తిని పాప పుట్టురులలో చిక్కు చీకటి బొలముతో పట్టుబడితీని పాప పుటూరులలో చిక్కుకుంటుని యేసుడు నాకై కొట్టబడేను ప్రాణము క్రయధనముగా నిచ్చెను ఏసుడు నాకై కొట్టబడెను ప్రాణము నిచ్చను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీప బంధువుడు దీన పాపీ బాంధవుడు నా సమీప బంధువుడు దీన శ్రీహితుడు ప్రాణప్రియుడు ఏసే నా ప్రియ స్నేహితుడు బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడునిచ్చెను బాధలలో నన్ను ఆదరించెను శోధనలందు తోడునిచ్చెను నా మురలన్నీయు ఆలకించెను నా భారమంతయు తొలగించెను నా మరలన్నీయు అలకించెను నా భారమంతయు తొలగించెను వినుమా క్రైస్తవమా వినుమా యువతరమా నా సమీప బంధువుడు దీన పాపి బాంధవుడు సమీపంధువుడు దీన పాపీ బాంధవుడు స్నేహితుడు ప్రాణప్రియుడు ఏ సేనా ప్రియ స్నేహితుడు ఏ సేనా ప్రియ స్నేహితుడు నా సమీపంధువుడు దీన పాపీ బాంధవుడు Thank you sister. Praise the Lord. Okay, let's pray. Let's try this. Sam's 12th chapter. This uh, chapter is a prayer for help. A prayer for help. Let's try this. Let's try this. Let's try this. I pray the God, the God, the God. I pray the God. I pray the God. I pray the God. కృతజ్ఞతల స్తో భవిష్యత్తులో సర్వ శక్తి మంత్రుల సర్వాధికారి వందనాలు తండ్రి దేవా ప్రభ ఇచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ దేవా ప్రభ ఇలాంటి కృతజ్ఞత ప్రభ ఎంతో మంది తండ్రి దాని మా టీంలో మాకు మా అందరికీ అనుగ్రహించిన ప్రభా దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాసూ ప్రభ మరి ప్రతి రోజు కూడా ప్రభా నేను స్థుతించడాకు ఆరాధించడకు ప్రభా ఇచ్చిన సమయం అన్నిటిని బట్టి నీకు వందల ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవ ఏ చుప్రభ మా అత్యక్రమం ప్లన్నిటిని క్షేమించి మా ప్రతి పాపము శాపము ఏ చుక్రించి కూడా ప్రభావం పరిశుభ్ర పరిచలేతండి దేవని యొక్క ఆత్మ చేత మాకు నడిపింపు దాయించండి నాకున్న సొంత తలని కది ప్రభావించి కొట్టిపోయిన కామెంట్ మీరు ఆత్మకానికి కలిగించండి ప్రభావ మీ యొక్క తలుపులకు చోటి ప్రభావ దేవాయసు ప్రభా నా కూడా ప్రభా అధికారానికి లోపడి నడుచుకున్నారు ప్రభా సహారడే ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటుంది దేవాయస్రభ మరిని ఒక ఆత్మహ్యత నడిపింపు దయచేయమని ఏసుక్రీస్తు నా హోమ్ లో ప్రార్థన ఓకే సార్ ట్వెల్త్ చాప్టర్ ఫస్ట్ వన్స్ చూసుకుంటే ఐ ఫర్ హెల్ప్ ఈ వచ్చిన మేము ఎందుకు చూస్ చేసుకున్నానంటే ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో చాలా మంది ప్రార్థనని మర్చిపోతున్నారు అనమాట ఎంతో మంది ప్రేర్స్ చేయడము ఆ పనులలో పడి ఆగిపోవడము అట్లా జరిగిపోతుందన్నమాట అంటే ఎవరు కూడా ప్రేర్ కి ఆ రాలేకపోతున్నారు ప్రార్థనని చాలా మంది అవాయిడ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకు ప్రార్థన వల్ల ఇంపార్టెన్స్ అనేది ఏంటిదో తెలుస్తుందనకట మనకి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ మన జీవితంలో ప్రార్థన ఉంటేనే సమస్త మనం అదే ప్రార్థన లేకపోయితే జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది నువ్వు ఒక్కరోజు ప్రార్థన లేకపోయినా నువ్వు దేవుడితో మాట్లాడలేకపోతావు అనమాట అది అనమాట దీనికి పోన్ చేత సో మనం చూసుకోబోయేది ఇప్పుడు అదే నేను చదువుతాను ఒక్కసారి చాప్టర్ ఫాస్ట్ వచ్చినప్పుడు చదువుతాను యహోమాన రక్షింపము భక్తి గల వారు విశ్వాసులు నరులు ఉండగా ప్రతించిపోయింది మరి ఇంగ్లీష్ లో చూస్తున్నా హెల్పర్స్ లాస్ దేర్ ఇస్ నో ఏ గుడ్ మ్యాన్ లెఫ్ట్ హానెస్ట్ మ్యాన్ కెన్ నో నోర్ బీచ్ అని చెప్పకుండా ఇక్కడనేమో లిటరెస్ చూడండి ఇక్కడనేమో దేవుని అడుగుతున్నారు ప్రతి అంటే రక్షణ కొరకు అడుగుతున్నారు అనమాట అంటే ఇప్పుడు దాబిది ఉన్నాడు కదా దాబిది కూడా దేవుడితో నెద్రో హెల్త్ వర్క్ అనేది ఎందుకు తను చేసిన ప్రతి పాపము ఏదైతే ఉందో ఆయన జీవితంలో ఆ పాపం పడిగి వేసుకోవడానికి ఎంతో డిపెండెన్స్ అయినారు దేవుని సన్నిధిలో ఎందుకంటే ఆయన ఎంత భక్తి చూపించాలి అని అనుకున్నా అది చేయలేకపోతున్నారు దేవుని సన్నిధులు ఎందుకు అని అంటే ఒక అడ్డొస్తుంది పాపానికి కూడా భక్తి కలిగిన వారు అసలు ఎవరు కూడా లేరు ఈ లోకంలా చూసుకుంటే ఈ కాలంలో అయితే మన కాలంలో ఎవరు కూడా భక్తిగా లేదని లేదు మరి దాబి కూడా దేవుని సన్నిధిలో ఆయన ఎంతగానో చిన్న చిన్నప్పటి నుంచి పెద్దంత వరకు ఆయన జీవిత కాలం ఉన్నంత వరకు ఏశప్రభుని ఆయన కీర్తించిన ఆయన ఎంత హృదయసారుడు అని పేరు పొందుకున్నాడు దానికి అపోజిట్ గా ఆయన చాలా బాధపడ్డాడు అన్నమాట రాగేడు ఆయన ఎంత హృదయం చేసినా తెలుసు మన మన కూడా అంతే డబ్బులు చేస్తున్నారు మనకు తెలుసు కానీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడు సరిదిద్ది రాలేకపోతున్నారు దేవుడు బిడ్డలే మరి దేవుని అందు భక్తి కలిగిన వారే వాళ్ళతో భక్తి అనేది లేకపోతుంది అనమాట వాళ్ళు అంటే దేవుని ఆశ్రయిస్తారు కానీ దేవుని అందు భయభక్తి కలిగిన జీవితం లేదు వాళ్ళకి అందుకే ఇక్కడ దేర్ ఈస్ నో గుడ్ మ్యాన్ లెఫ్ట్ అంటుంది ఒక్క గుడ్ పర్సన్ కూడా ఈ లోకంలో లేరు ఉన్నాడు అంటే ఏజ్ మాత్రమే ఆయన మాత్రమే ఈ లోకంలో ఆ మన మన ప్రతి పాపము శాపము మన రోగము మన వ్యసనాలు అన్ని కడిగిపోయడానికి తిరిగి వచ్చిన ఏసు ప్రభు మాత్రం పరుశులత జీవించిన ఎందుకంటే యాజ్ ఏ కామన్ పర్సన్ లాగా ఒక సన్ ఆఫ్ మ్యాన్ లాగా జీవించాడు లోకమంతట కూడా అనుకోవచ్చు కదా ఏసు అంటే లోకమంత ఆయన ఒక మనిషి కదా ఆయన ఎంత తెలియని వాళ్ళు ఒక మానవులాగా వచ్చి అంత పెద్ద పరలోక రాజ్యం నున్నది ప్రతిదీ వదిలేసుకొని ఈ లోకం మీదకి వచ్చినాడంటే ఆయన ఎంత ప్రేమిస్తే ఈ లోకం మీదకి రావో మనకు విధించడానికి ఆయన వచ్చినాడు ఈ లోకం మరి అంత గొప్ప దేవుడు అంత ప్రేమించిన దేవుడికి మనం ప్రార్థించకపోతే మన ప్రార్థన హెల్ప్ ఎట్లా అంటే మన ఏ ప్రార్థన అనే స్థితి ఆరాధన చేస్తేనే ఆయనకి సంతోషము ఈ లోకంలో అదే లేదు ఇక్కడ దాబిగా దేవుని అడుగుతుంది దేవా నా ప్రార్థనకి సహాయపడని నా ప్రార్థనకి సాయం చేయి ప్రభువా అని అంటున్నాడు ఎందుకు మనం అంటే చూడం ఆయన ఒక్కసారి తబ్బిదం చేసి దేవుని ఒక సన్నిధిలో అడుగుతున్నాడు ప్రభా నేను తప్పిదం చేసిన నా రేపే కడివే ప్రభ ఇక్కడ మీద నేను నీ ప్రభువా అనే దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు కాబట్టి ఆయన ఆయన ప్రేర్ ఎట్లుందంటే నా ప్రేర్కి సాయపడం అంటే నా మొర విలుతుండ్రీ అంటుంది ఇప్పుడు మనం ప్రార్థిస్తాం ఎప్పుడైనా మీరు ప్రశ్నించుకున్నారా దేవుడు మీ ప్రార్థన వింటున్నా లేదా అని నేను ప్రశ్నించుకున్నాడా జీవితంలో నేను అడిగిన దేవునికి దేవ నా ప్రార్థన వింటున్నావా లేదా అని నేను అడిగిన అడగని ఎమీడియట్ గా ఆయన ఇట్లా చెవు చూపిస్తున్నాడు నేను కూడా దేవుడు ఇట్లా నాకు చెవు క్లియర్ గా దర్శనం చూపిస్తున్నాడు అంటే ఆయన ఎందుకంటే మనం ప్రార్థించే విధానంలో దేవుడు మన ప్రార్థన వింటున్నా లేదా చూడాలి కానీ దేవుడు మన ప్రార్థ వింటున్నాడు అని అనుకుంటాడు మంచిదే దేవుడు ప్రతిరోజు ప్రార్థన పెట్టాడు కానీ ఆయన ఎవరు ప్రార్థన పెట్టడు ఆయన అందుబాభక్తి కలిగిన వారి ప్రార్థన పెట్టడు ఇంకా చివరికి దేవుని యొక్క సన్నిధికి వచ్చి పచ్చితప్ప పడి దేవుని సన్నిధిలో నేను సమస్తం అర్పించుకుంటానని ప్రభా ఇక వింతటే నేను అలాంటి తప్పుదాపు చేయను అనే వాళ్ళ ప్రార్థన వింటాడు ఆయన కానీ సర్పములు తెలుగులు ప్రార్థన వింటాడు ఆయన వినడు వాళ్ళతో పని చేయించుకుంటాడు మన దేవుడు ఎందుకంటే ఆయన సత్యం పోవాలా లోకమంతట పారాలి ఆయన కాబట్టి ఆయన కొరకు తెలియజేయబడలే కాబట్టి ఆ రెండు గుంపుల విషయంలో దేవుడు ప్రతిథి చేశారు కానీ రేపటి దినంలా పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ప్రభా ప్రభ అనే గుంపుల వాళ్ళు ఉండిపోతారు అనమాట చూడండి దర్ ఇస్ నో గుడ్ మ్యాన్ లెఫ్ట్ ద హానెస్ట్ మ్యాన్ కెన్ నో లాంగర్ బి ఫాదర్ ఇక్కడ చెప్తున్నాం ఈ లోకల్లో ఎవరు హానెస్ట్ గా లేరు మన ఫ్యామిలీస్ లేరు మన ఫ్రెండ్స్ లో లేరు నువ్వు చేసే ఆఫీస్ పనిలో దగ్గర లేరు ఎక్కడైనా ఈ లోకన్నా నువ్వు ఎక్కడ టీచించి ఎక్కడ నడువు ఏ ఎక్కడవో నీకు అసలు న్యాయం అనేది దొరకదు ఇది ఇంత హానెస్ట్ గా ఈ పర్సన్ అనే నమ్మకం కూడా లేదు మనకి అక్కడనే ఉంది వాక్యం చూడు విశ్వాసంలో విశ్వాసులు నరులను ఉండకుండా గతించుకోయి అంటే వీళ్ళందరూ విశ్వాసంలో ఎట్లయిపోయిన దానికి ఇప్పుడు లోకంలో ఒకరి మీద ఒకరికి నమ్మకం అస్సలు లేదు నువ్వు ఎంత నాయంగా జీవించు నాయన్నే తొక్కేస్తున్నాడు కానీ అక్కడ అసలు హానెస్టీ అనేది లేదు అందుకే దేవుడు అంటున్నాడు దావీదు అందుకే అంటుంది ప్రభా నేను ఇక మీద నేను మీ పరపు నేను జీవిస్తున్న మరి నా ప్రార్థన ఆనకించు సహా ఇప్పడం అని అడుగుతున్నాడు ఆయన ఎంత అనుభవం ఈ వాక్యం రాయొచ్చు దావీదు ఆయన జీవితం జరిగింది కాబట్టి ఇక్కడ ఆయన రాసిండు అంటే ఆయన ప్రతి అనుభవము ప్రతి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అని రాసినదో ఇంకా దేవుడు కూడా ఆయన బలిపించు చూద్దాం చూడండి మీకలో మనకు తెలిసిపోతుంది క్లియర్ గా ఉంటుంది వాక్యం మీక సెవెంత్ చాప్టర్ మీక సెవెంత్ చాప్టర్ చూడండి ఒకసారి సెవెంత్ చాప్టర్ ఫస్ట్ వచ్చిన నుంచి చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఎందుకు ఈ లోకం ఎట్లా ఉందో చాలా క్లియర్ గా స్పష్టంగా దేవుడు చెప్పింది అక్కడ సెవెంత్ చాప్టర్ ఫస్ట్ కాకుండా సెకండ్ చూడండి ఆ వయభక్తుడు దేశంలో లేకపోయిన జనులలో యార్థవంతుడు ఒకడు కూడా లేడు అందరూ ప్రా ప్రాణహాని చెయ్యుటకే పొంచి ఉన్న వారే ప్రతి మనుషుడు కిరాతడు తన సహోదరు కొడుకు మన అంగును రెండు చేతులతోనూ కేరు చెయ్యు పూను పొందురు అధిపతులు బహుమానము పొందు న్యాయాధిపతి లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసము పొరుకును తెలియజేయుదురు అంగలాచు వారు ఏకపాటిగా ఉన్న వారు ముగింతురు ఈ వచనాలు ఆకా చాప్టర్ లో సెవెంత్ చాప్టర్ లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం చదువుకుంటే మొత్తం వాటి ఉంది వాటి కోసమే ఉంది అక్కడ ఎట్లా ఉంటుందంటే మీతో సెవెంత్ చాప్టర్ మొత్తం చదువుకుంటే మనము దేవుని అందు భయభక్తి కలిగ కలవకుండా జీవించిన వారు దేవుడి భయం లేని వారు ఇష్టం వచ్చిన జీవు జీవించే వారి చివరికి వారు న్యాయంగా నడిచిన వారి కూడా తొక్కే వారి లాగా ఈ వాక్యం అక్కడ చాలా మీనింగ్ ఎట్లా మీనింగ్ ఇచ్చిందంటే దేవుడు చదివేటప్పుడు మనకు అర్థమవుతుంది మిగతా చాప్టర్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదువుకుంటే ఇక్కడ అదే చెప్పుకోక్రెస్ సెకండ్ వచ్చినప్పుడు చూసుకుంటే మరి ఎవరు కూడా లేరంట పాపం చేయడానికి అంత చెరులంతా ఇట్లా పరిగెత్తుతున్నారు అంటే లోకం ఎట్లా ఉంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మరి సాయం ఎక్కడి నుంచి రావాలి నీకు దేవుడి నుంచి రావాలి కదా సాయము మరి ఆ సాయం ఎట్లా దొరకాలి నువ్వు అన్యాయంగా ఉంటున్నావా నాయంగా ఉంటున్నావా ఎట్లా ఉంటావో సమస్తం ఆయన తెలుసు ఏసు కాబట్టి నీకు నీ ప్రార్థనకి హెల్ప్ కావాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గరికి రావాల్సిందే నువ్వు ఆయన పైన ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఆ ప్రార్థన ఎత్తుకుపోతుంది సైతన్ ఎత్తుకపోతుంది మీరు అనుకుంటున్నారు కదా దేవుని దగ్గరికి వెళ్తుందని వెళ్ళేది ప్రార్థన ఎందుకంటే అదంతా దృష్టించేదికి వెళ్ళిపోతుంది అది కూడా ఉంది వాక్యంలో ఎందుకంటే అది రెడిగ్గు ఉంటుంది అంట ప్రార్థన చేసేటప్పుడే కానీ వాక్యం ధ్యానించేటప్పుడే కానీ నువ్వే పని చేసా అది ఇట్లా ఎదుర్కొట్లా రెడిగ్గా ఉంటుంది ఎందుకంటే నువ్వు పాపము చేసి ప్రతి దాంట్లో తప్పితంగా జీవించుకుంటూ మళ్ళా దేవుడి శివపని అడుపుకుంటూ మళ్ళీ నేను కరెక్ట్ గా ఉంటా ప్రభా నాకు సాయపడ ప్రభా నువ్వు అంటూ మంచిదే కానీ నీలో మార్పు వచ్చేంత వరకు చెప్తున్నాను కదా దేవుడి దృష్టిని కాబట్టి చెప్పేశాడు ఇంకా వీళ్ళకి అవసరం అయితే నువ్వు కదా ఎందుకు అనంటే నీవు చేసే ప్రతి ప్రార్థన ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉండాల అప్పుడైతేనే నీ ప్రార్థనకి సమాధానం పోతుంది సాయం దొరుకుతుంది సాయం ఎట్లా వస్తుంది మనం ప్రార్థిస్తే సాయం వస్తుంది ప్రార్థన చేయకపోతే ఏం లేదు ఆ కాలంలో పెద్ద పెద్ద ప్రవక్తలు చిన్న ప్రభక్తులు అపోసూ వీళ్ళందరూ కూడా ప్రార్థనతోటి జయించినారు కానీ నాన్న కాలంలో జయించగలుగుతున్నారా ఈ చీఫ్ లో ఎవరైనా ప్రార్థన చేయగలుగుతున్నారా ఎవరి చేయట్లేదు కానీ ఈ ఈ ప్రజెంట్ రేసెస్లలో చూసుకుంటే మాత్రము ఎవరు కూడా ఖచ్చితంగా ఇన్ని అవర్స్ నేను ప్రేర్ చేసుకోవాలి అనే చాటు ఎవరికి లేదు అందరూ ప్రార్థనలకు చల్లారిపోతున్నారు కానీ ఇక్కడ దావిదు దేవునికి అడుగుతున్నాడు అని నా ప్రాథనిక సాయపడవు అని అంటే ఆయన ఎంత కృంగిపోయినాడు ఎంత కృంగిపోయే దేవా నా ప్రాథనికే సాయపడవు ప్రభాని అంటున్నాడు ఇప్పుడు మనం కూడా దేవునికి దేవా మేము లోకంలో ప్రతి పనులలో పరిగెత్తకుండా కానీ ప్రార్థన చేయడం మాకు మనసు రావట్లేదు ఇట్లా అయిపోతున్నాడు లోకం అంతటా కాబట్టి మనం ప్రార్థించాలా దేవ మా కూడా సాయపడు ప్రభావ ప్రార్థనికి కాలు మేసుకున్న లక్కర ఈ ప్రార్థన కూర్చడానికి సామయం గడపడానికి అని మనం ప్రార్థించాలా ఎందుకంటే దుష్టుడు కదా కొట్టేస్తున్నాడు ఎందుకంటే నేను ఈ వాక్యం నేను ఏం చేసుకోలేదు నేను ప్రార్థించిన దేవునికి ఆయన బయపరుస్తున్నాడు సెంటెన్స్ నేను అంత క్లియర్ గా చూడలేకపోయినా కాబట్టి నాకెందుకో ప్రేదాయపణ ఉంటుంది చెప్తున్నాను ఎందుకంటే నాకు వచ్చిన ఆ యొక్క కథను కూడా అంతే దుష్టుడు నీ పని చేస్తా అని అంటే నేను దానికి ఎందుకు భయపడాలా భాషల్లో మాట్లాడుకు మాటని కూడా ఆపేస్తున్నాను అంటే ఇప్పుడు అర్థం చేసుకోండి మన ప్రార్థన ఎంత సేపు ఉంటే అదింత పవర్ మనకుంటుంది ఎందుకంటే నేను చెప్తున్నాను కదా నాకు ఎగ్జామ్స్ నేను చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నాను కానీ టూ మచ్ గా చేయకుండా నేను టైం అయిపోతున్నాను సగం సగమే ఆఫ్ ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయినా అంటే నువ్వు కొంచెం ప్రార్థన చేస్తే అన్ని కొంచెమే శక్తి నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే ఇంకెక్కువ స్ట్రెంత్ అనేది ఉంటుంది నాకే నాకు వచ్చే కథని బట్టి అయ్యో నేను ప్రార్థనలో ఇదా కొంచెం తక్కువైపోయినా నాని ఎందుకంటే సమయం నేను పెట్టలే ప్రార్థనకి నేను సమయం పెట్టలే నా ప్రార్థనలో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి దాపిన ప్రార్థన చేసుకొని చిన్న వాక్యం కానించుకొని క్లోజ్ చేసుకోలేదు దాన్ని నాకు పడినా కలికి నాకు అర్థమైంది అయ్యో ప్రభా నేను ప్రార్థనలో కొంచెం వెనుకబడిపోతున్నాను కదా ప్రార్థన చేయాలని ఆశ ఉంది ఇంకా నేను రాలేకపోతున్నాను ఎగ్జామ్స్ వల్ల నేను ఆగిపోయినా కానీ నేను తీర్మానం చేసుకున్నా ప్రభా ఇక్కడి మీదట నేను అట్లా చేయను ఖచ్చితంగా ప్రార్థనలు ఉంటా ఇన్ని అవసరం గడుపుకుంటానని నేను డిసైడ్ చేసుకున్నాను అట్లా అందుకే నా ప్రార్థనకి స్థాయిపడు ప్రభాని నేను అడుగుతూనే ఉన్నామని కాబట్టి ఆయన చూడండి ఆ ప్రార్థన ఉండాలో చెప్తున్నాడు మనం చేసే ప్రతి ప్రార్థనలో ఆయన అనుకూలంగా అంటే ఆయన నచ్చాలా ప్రభుకి ఆరాధించాలా మనమేమో ఈ లోకం కొరకు అడుగుతాం హెల్త్ కోసం అడుగుతాం జాబ్ కోసం అడుగుతాము మళ్ళా రిలేషన్స్ కోసం అడుగుతుంటాము ఫ్రెండ్స్ కోసం అడుగుతుంటాము చాలా మాటకైతే హెల్త్ ఇష్యూస్ కోసం అడుగుతుంటారు ఇంకా డబ్బుల విషయంలో అడుగుతుంటారు ఇప్పుడు మీ కలో ఉంది కదా అప్పుల కొరకు దాని కొరకు ఎంత నాయంగా ఉండాలని ప్రయత్నించిన ఈ లోకం తొలగేస్తుంది ఎందుకంటే ప్రార్థన లేవింది జీవితం అది వర్థమే అందుకే ఆయన వెళ్తుండ్రు ప్రార్థించడానికి సాయం అనేది కావలమనకి దేవుడు యొక్క సాయం మనపు ఉంటేనంట ప్రతి దాంట్లో మనం విజయమే పొందుతాం ఎలాంటి కష్టం వచ్చినా ఆ కష్టంలో మనకి ఆనందం కలుగుతుంది ఆయన సాయం మనపు ఉల్టే చూడండి ఫస్ట్ సెకండ్ వచ్చి చూడండి సెకండ్ చూడండి అందరూ ఒకరితో నొకరు అబద్ధము ఆడుతురు మోసకరమైన మనసు గల వారి ఇచ్చకముడుతూ పెదవులతో పలుకుదురు ఎవరు ఇచ్చకు పెదవులన్నిటిని వీళ్ళు ఒక అన్నిటిని కోసివేయను చూడండి ఈ లోకం ఎట్లుందంట అందరు నోట్ల అబద్ధమే ఉంది మోసకరమైన మనసుగలైతేనే బారున్నారు అంటే తోడల్ చర్వం వేసుకొని ఆయన నీతిని సతనే ప్రకటనగా ఏం చేయడానికి వెళ్తున్నారు లోకం మనం ఎక్కడ చూసే ఇది మళ్ళీ మ్యాథ్యూలోకి చూస్తాం మనం మత సువార్తలో తటించి చాటట్టు చూస్తామంటా అంటే నేను సత్యని సత్యం లాగా ప్రకటింప చేయకుండా వాళ్ళు అంటే నోటి నుంచి వాళ్ళు ప్రతిదీ అబద్ధమే ఆడుతున్నారు అంటే ప్రీచింగ్ అతనే ఉంది వాళ్ళ బిహేవియర్ కూడా అడితే ఉంది దేవుడేమో ప్రీచింగ్ చక్కగా బిహేవియర్ ఉండాలి అని అంటున్నాడు క్రీస్తు కలిగిన మనుషులు ధరించుకోమంటున్నాడు కానీ ఇక్కడ లేదు ఇక్కడ టీచింగ్ చేసే వాళ్ళే చేయని వాళ్ళే ఈ లోకం అంతటా ఎక్కడ చూడు ఈ కాలంలో ఇరిమియా చెప్పినట్లు ఇరిమియా ప్రవక్త కూడా ఎందుకు అంతగా కన్నటి కాచున్నాడు అంటే అది మన తన కొరకే కానీ చెందిన వాళ్ళ సారీ వాళ్ళ చెందడానికి ఆయనే అంతగానం కండికి కాచలేదు కానీ కాలంలో మన టైంలో దాని కొరకైనా అంతగానం ఇచ్చినాడు ఎందుకంటే నేను ఇది కూడా క్లారిఫై చేసుకున్నాను దేవుని దగ్గర అడిగిన దేవా ఇరిమియా ఎందుకు అంతగా ఏడ్చినని అని ఏడ్చుకుంటూ దేవుడి దగ్గర సాయం అడిగిన ప్రజల కొరకు ఐ ఆ కాలంలో ప్రజల కొరకు గానే కాదు మన కాలంలో చెందిన ప్రజల కొరకు ఎందుకంటే మన కాలంలో వచ్చే శ్రమలంటా ఎవరు కూడా సహించలేరు భరించలేరు అంత శిక్ష ఈ లోకం మీదకి రాబోతుంది అందుకే ఇరిమియా దేవా అలాంటి శిక్ష ఈ లోకం మీదకి రావదే కానీ ఆల్రెడీ వచ్చేసింది కరోనా ఎంతో మంది కొట్టుకొని వెళ్ళిపోయినారు అది కూడా ఉంది ఇరిమియాలో ఇరిమియా బాగా ధ్యానించండి మీకు అర్థమవుతుంది ఇరిమియా సెవెంత్ చాప్టర్ టెన్త్ చాప్టర్ ఇవన్నీ చదువుతుండండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయన కాలంలో చూసిండు మన కాలే ఎంతమంది ప్రజలు నశించిపోతున్నారు అని అందుకనే ఫ్యూచర్ చూసిండు ఇరిమియా చూసినా దేవంత్ సునీధులు బాగా ఏడ్చున్నారు అన్నింటి ప్రజెంట్ చేసినాం బీటింగ్ ఎందుకు అంతగా వీటింగ్ అయినదంటే ఇందువరకే మన కాలంలో మన దేశంలో ఉన్న ప్రతి ప్రజల మన దేశం అనేది సమస్త దేశాలంటే ప్రతి మనిషికి లెక్క ఈ లోకంలో ఎన్ని దేశాలు అన్ని ఆత్మలు ఒక్కొక్క ఆత్మ అంత నశించిపోతుంటే ఎంత బాధాకరంగా ఉంటుంది చెప్పండి ఒక్కొక్క ఆత్మ అంత నశించిపోతుంటే ఎంత బాధకరంగా కదా ఇప్పుడు మన ఇంట్లోనే నశించిపోతుంటే మనకు బాధనే కదా ఎగ్జాంపుల్ చూడండి మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగాలేదంటే చాలా బాధపడతాం ఎంత బాధపడతామంట అంత బాధ పడతాం మనం కానీ ఆ బాధకు మించినట్లు కూడా ఆ బాధ నుంచి విడుదల ఇవ్వడానికే చూస్తాడు ఆయన కూడా మనం ఇది ఐజయ ఫిఫ్టీ నైన్ చాప్టర్ లో చూస్తాం అనమాట చాప్టర్ లో ఉంటది అక్కడ ఎవరంట ఆయన నీతి ఎవరైతే ఉన్నారో ఆయన కొరకు జీవించిన సత్యం గ్రహించుకొని తిరిగి వస్తారో వాళ్ళకి ఆయన ఒక శిక్ష అనేది ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే తీర్పు ఇక్కడే జరిగిపోతుంది ఈ లోకంలో నీకు జరిగిపోతుంది తీర్పు తర్వాత దేవస్ అనేది వెళ్తుంది అంటే ఈ లోకంలో నువ్వు అనుభవించిన ప్రతి దానికి శిక్ష నువ్వు ఇక్కడే పొందాలా అప్పుడు తెలియదు నువ్వు దేవస్ అట్లా అందుకే ఆయన ఐజియా చాప్టర్ లో మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది నేను బామెంట్స్ చెప్తాను ఐజియా ఫిఫ్టీ చాప్టర్ లో మనము ఫోర్టీన్ ఫిఫ్టీన్ వన్ టు సెవెన్ చూసుకున్న ఫోర్టీన్ ఫిఫ్టీన్ 9, ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇక్కడ ఈ వచనాలంతా ఐజియా 59 నైన్ చాప్స్ట్ సారీ ఐజియా ఫిఫ్టీ లో ఈ వచనాలకు అన్నిటికీ ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ లోకంలో ఎవరు కూడా భక్తులు లేరు ఒకవేళ ఉండాలి ఉన్నారా అనంటే వెతుక్కోవాలి మనం ప్రేవుని అందు బలభక్తి కలిగిన వారు ఎవరు ఉన్నారో మనం వెతుక్కోవాలి అంతేగా కానీ ఈ లోకంలో హానెస్టీ పర్సన్ ఎవరు లేదు మీ కళ్ళలో చెప్పబడుతుంది ఐజియాలో చెప్పబడుతుంది అలా చాలా వాక్యలు ఉన్నాయి దేవుడు దేవుడు అందుకే అంటున్నాడు ఈ లోకం అట్లా మోసకరంగా ఉంది మీరు ఎవరు మోసపోకంటే అంత జాగ్రత్తగా చూసుకున్నది అని ఆయన అప్పుడే చెప్పాడు అందుకే మనం మధ్య శువార్తలు చూస్తాం అనమాట మధ్య సువార్తలు మన థర్టీన్త్ చాప్టర్లు చూస్తాం ఎందుకంటే లోకంలో నార్మల్ గా ప్రీచింగ్ చేయని వాళ్ళు కూడా అంటే దేవుని కొరకు తెలియని వాళ్ళు అట్లనే ఉన్నారు దేవుని కోసం తెలిసిన ఉంటారు ప్రిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ దావిదు స్వయం కోసం అడుగుతున్న ప్రార్థన స్వయం కోసం కానీ మన ప్రార్థన ఎట్టుకుంటానంటే థర్స్టీ పర్ గాడ్ అనమాట నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎట్లుండదంటే తర్సి తాహంతో నువ్వు ప్రార్థించాలి దేవస్థానం దగ్గర ఆయన ఏం బయపరుచుడా ఆయన ఏం చూపిస్తుడా ఈ లోకం మీద ఏం జరగబోతుందా అట్లా ప్రార్థించాలి మనం అంటే ఈ ప్రార్థన ఎంత పవర్ఫుల్ గా ఉందో మనం మనం టెస్ట్ చేసుకోవచ్చు మనం మనం టెస్ట్ చేసుకోవచ్చు నేను నేను తప్పిదం చేసినాను దేవస్థానం దగ్గర అడిగినా మళ్ళీ వదిలేసా ఆ తప్పిదం చేయడానికి భయపడ్డా అట్లా దేవుడు మనకి నేర్పిస్తుంటాడు ఇక్కడ చూడండి నేను ఈ ప్రార్థన మనకు ఎట్లా హెల్ప్ఫుల్ గా ఉంటుందో చూపిస్తాను సామ్ సిక్స్టీ త్రీ చూసుకుంటే థర్టీ గాడ్ లో మనం చూసుకుంటే ఓ గౌట్ యుర్ మై గా అండ్ ఐ లాంగ్ ఫర్ యూ థర్లీయస్ట్త ఓ దేవ నీవే నా దేవుడవు నీవే నన్ను నా ఆత్మ నీ కొరకు దాహం వేస్తుంది నీళ్లు లేని ఎండిపోయినా మరియు అలసిపోయిన భూమిలో నా శరీరము నీ కొరకు పన పడుతున్నది ఇది అనమాట మనం చేసే ప్రార్థన చూడాలా ఎట్లా అంటే నీకు దాహం కలగాల దేవుడు ప్రతిసారి నీ దగ్గర ఉండాలేవుడు ప్రతి క్షణం పక్షంలోనే ఉండడాయటం ఆయన అంతకంటే ఆయన మీర్తి నాయప లేదా దేవుడు కాబట్టి న్యాయం స్వయంపై ఆయన నిలబడ్డ చిన్న పాపం ఉన్నా ఆయన సహించడు కాబట్టి అందుకే ఆ దావితో చిన్న పాపమే కానీ పెద్ద పాపమే కానీ ఎలాంటి పాపమే కానీ ఆయన రెపిటెన్స్ అయిన తర్వాతకు మళ్ళీ ఆయనకి ఒక డౌట్ పైకి ఇచ్చి దేవుడు నాకు ప్రాధన్యించా అందుకే సాయపడు ప్రభు అని అడుగుతున్నాడు నా ప్రాధాన్యకి జవాబి ప్రభు అంటుడు నా ప్రతి ప్రాథనికి సాయపడుతుండే అని అడుగుతున్నాడు అడిగినందుకు దేవుడు ఆయన ఆయన క్షమించడం కాబట్టి ఇవన్నీ ఆయన బయలుపరచడం ఒకవేళ ఆయనకు బయలుపరచకపోయి ఉన్నట్టే మనకు ప్రార్థన వాల్యూ తెలిసేది కాదు దేవుని యొక్క ప్రార్థన వాల్యూ అసలు మనకు తెలిసేదే కాదు ఇక్కడ వాల్యూ అనేది తెలుస్తుంది దేవుని యొక్క ప్రార్థనలో ఎంత పవర్ ఉంటుందో ఆ వాల్యూలో తెలిసిపోతుంది ఆ ప్రార్థనలో సో నేను సర్చ్ ఫర్ గాడ్ ఓ గాడ్ యు ఆర్ మై గాడ్ కదా దేవా నీవే నా ఓ నేను అంటే మనం వెతుకుతున్నాం దేవుడిని ఇక్కడ ఆయన వెతుకుతున్నాడు చిన్నప్పటి నుంచి పాటలు పడుకుంటే దేవుడు స్థుతించాడు కదా ఆయన అంత వెతుకినాడు కాబట్టి అంత స్థుతించాడు మరి మనం వెతుకుతున్నామా అదేముంది మనమే ప్రశ్నించుకోండి కదా మనం వెతుకుతున్నామా లేదా ఎందుకంటే ఎదార్థవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా లేదు ఎర్ధార్థతో హృదయం కలిగిన వారు కూడా లేరు ఎట్లా వెతుకుతారు దేవుంది లేదా ప్రశ్నించుకోండి నేను కూడా అది నేను కూడా నేను వాక్యం బోధిస్తున్న ప్రభాకర్ నా దగ్గరనే లేకపోతే ఎట్లా నేను అడుగుతా నేను ప్రతిదీ ఖచ్చితంగా అడుగుతాను దేవుణ్ణి ఇది ఏంటి ప్రభాట్లు అని ఎందుకంటే నేను చూడ్డానికి ఎవరికి ప్రార్థన చేసినట్లు నేను కన్ఫ్యూజ్ కన్ఫ్యూ నా మనసు దేవుకి తెలుసు నేను జీవిస్తున్నాను నేను ఎట్లా బ్రతుకుతున్నాను నేను ఎట్లా ఉంటున్నాం స్టెప్ బై స్టెప్ ప్రతిదీ ప్రాసెస్ ఎవ్రీథింగ్ దేవుకి తెలుసు నేను ఎవరిని కూడా ఏమంటారు కోర్ట్ అప్పులు చేయడమే కానీ వాళ్ళ కోర్స్ చెప్పడమే నేను ఏం చెప్పా అవకాశం నా దగ్గరకు వస్తేనే దేవుని దగ్గరికి ఆఫీస్ని వాళ్ళకి వాక్యం బోధిస్తాను అట్లా ఎందుకంటే ఒకరికి నేను వాక్యం చెప్పేటప్పుడు ఫస్ట్ నేను చెక్ చేసుకుంటాను నేను ఎట్లున్నాను ప్రభా ఈ రోజు నేను ఈ దబ్బితం చేసిన ప్రభా నన్ను క్షమించి చేయను ఇక్కడ ప్రార్థన చేసుకుంటాను ఎందుకంటే ఆయనే నీతి మంత్రుడు న్యాయవంతుడు దేవుడు ఆయన చిన్న పాపం ఉంటే ఆయన సహించడు అలాంటప్పుడు ఆయన ప్రార్థన ఎట్లా పెట్టడో కదా ఆయన ప్రార్థనే వింటడు అట్లానప్పుడు పాపము మనకు కూడా అట్టుంటే ఆయన ఎట్లా పెట్టడం మన ప్రార్థన మరి ప్రార్థనకి సాయం ఎట్లా కావాల ఎందుకంటే హృదయం ఉంటేనే మనం దేవుని అనుకుంటాం సార్ ఇక్కడ అదే చెప్తున్నా మీ సెవెంత్ చాప్టర్ సెకండ్ బస్ చూసుకుంటే భక్తుడు దేశంలో లేకపోయిను జనులు యద్దార్థ వంతుడు కూడా లేరు అందరూ ప్రాణహాని చేయుటకే పొంచి ఉన్న ప్రతి మనుషుడు స్థిరార్థపుడు తన సహోదరు కొరకు వననది ఇక్కడ ఈ వచ్చినాన్ని చూసుకుంటే ఎట్లుందంటే తల్లిదండ్రులే కానీ అక్కజలలే కానీ అన్నదమ్ములే కానీ భార్య భర్తలే కానీ పిల్లలే కానీ ఇందరు కానీ ఒకరికి మించిన ఒకరి మోసం అని ఇక్కడే ఉంటుంది అదే చాప్టర్ ఉంది మీరు చదవండి కొనరితే ఈ మీకు ఆ సెవెంత్ చాప్టర్ మొత్తం చదవండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే స్నేహితుల విషయంలోనే కానీ విషయంలోనే కానీ నీ సరౌండింగ్స్ ఎవరు ఉన్నా కానీ ఆ వాక్యం అదే చెప్తుంది అందరు అవసరానికే అవసరం తీరక ఎవరు కూడా నీ వైపు చూడరు కానీ దేవుడు మన వైపు చూసాడు ఎవరు ఉన్నా లేకపోయినా అందుకే మన ప్రార్థన ఎట్లుండాలంటే ఆయనకు అనుకులాగా ఉండాలి ఆయనకు నచ్చేలాగా ఉండాల అందుకే మనం ఎట్లా ఆయన కోసం వెతకాల నువ్వు వెతకాలి అంటే ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడే నువ్వు ఆయన వెతుకుతావు వాక్యం ధ్యానించినప్పుడు ఆయన నువ్వు ఆయనను వెతుకుతున్నావు ప్రార్థన వాక్యం చేయకపోతే ఆయన నేను వెతుకుతున్నావు వెతకట్లేదు అందుకే ఇక్కడ ఇది కూడా దావితూ రాసిందే మరి స్కామ్ సిక్స్టీ త్రీ ఫస్ట్ ఫస్ట్ చూసుకుంటే ఎదుకుతున్నాను నా ఆత్మ నీ కొరకు దాహం వేస్తుంది నీళ్లు లేని ఎండిపోయిన మరియు అలసిపోయిన భూమిలో నా శరీరం నీ కోసము తపన పడుతున్నది ఇక్కడ ఎక్కడైతే ఎండిపోయినా అందరూ ప్రార్థనలు ప్రార్థనలో ఖచ్చితంగా అందరూ ఎండిపోయిన వారే ప్రార్థనలో నీళ్లు పోయాలి అంటే నువ్వు ఓకరించి ప్రార్థిస్తున్నా ప్రార్థనలో మనం నీళ్ళు పోసుకున్నట్లే అప్పుడు నీ కింద నిధులు పొలిపోది అందుకే ప్రతి వాళ్ళు పరిశుధాత్మ పొందుకున్నారనే దేవుడు అందరికీ హెచ్చరించాడు ఆయన ఆత్మ ఉంటేనే నా బిడ్డ ఆత్మ లేకపోతే నా బిడ్డ కానీ అంటాడు నువ్వు ఏసుకృష్ణ ఉంటేనే ఆయనలో నువ్వు ముద్రిపబడిన ఒకవేళను ఏచుకృష్ణ నామంలో బ్యాప్తిజం పొందుకొని దేవుని యొక్క ఆత్మ లేకపోతే వేస్టే వాల్యూ లేదక్కడ ఆయన అది కూడా కదా దేవుడు ఏచుకృష్ణ నామంలో నువ్వు బ్యాప్తిజం పొందుకున్నా ఆత్మ పొందుకోవాలి కదా ఆయన అంటాడు నా ఆత్మ పొందుకున్న వాడే ఆత్మ లేని వాడు నా వాడు కానే కాదట గుల్స్లో ఉంటుంది మనం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది సో అట్లనే ఇక్కడ కూడా అంతే నీ ప్రార్థన ఎట్లుండాలంటే నీ ఆత్మకి దాహం కొరకు ఆయన సన్నిధులు అంతకన మేర్చాలు ఎట్లా అంటే ప్రభా నీ ఆత్మ మీద కుమరించు కడువరి వశ మీద కుమరించు ప్రభువా చివ్వరి దినాలు ప్రభా ఈ చివరి దినంలో నీ ఆత్మ లేకపోతే మేము నశించిపోతాం ప్రభా నీ ఆత్మ మాకు కావాలా నీ పరిశుద్ధాత్మ మాకు అనుగ్రహించి ప్రభు మనం అడగాలి దేవుడికి అడుగుతే అప్పుడు ఆయన ఆత్మ మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఆయన ఆత్మ మనం పొందుకుంటామో అప్పుడు చూడండి మనం చేసే ప్రతి ఎట్లుంటది ఒకరికి అనిపిస్తుంది ఇంత హానెస్ట్ గా ఉన్నారా అని యథార్థతల రుదయం అనేది అప్పుడు మనకి తెలుస్తుంది ఎందుకంటే దేవుడి ఇచ్చిన గైడెన్స్ ఉంటది కాబట్టి క్రీస్తు అనేది ఆ టైంలో వస్తుంది ఖచ్చితంగా ప్రార్థించి ఆత్మ పొందుకుంటే ఆయన చూసినడానికి భయం మనకు ఉంటది ఎలాంటి తప్పిదం చేయడానికి కూడా మనం భయము తోటి మునుకుతోటి జీవిస్తాం తీర్మానం చేసుకునే జీవితాలు అది అనమాట అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఇంకొకటి ఏంటంటే మనము ఈ ప్రార్థనకి ఇంపార్టెన్స్ ఎందుకంటే మనం చేసే ప్రతి ప్రార్థన ఇతరులకి లాభంకరంగా ఉంటుంది అంటే మనం ప్రార్థన చేసే స్వస్థత వస్తుందంటే బికాజ్ ఆఫ్ దేవుడి గిఫ్ట్ అది అంటే ఆ ప్రార్థన సాయం అనేది దొరుకుతుంది అక్కడ ఒకరికి నువ్వు ప్రార్థన చేసి అక్కడ సాయం వరకు వచ్చిందనంటే వాళ్ళు దేవుని మాయమ పరుస్తారు కదా వాళ్ళు దేవుని మాయమ పరిచినప్పుడు అప్పుడు వాళ్ళ రుణం కూడా ఇచ్చి ప్రభుత్వం కూర్చున్నప్పుడు ఆత్మ రక్షింపబడుతుంది అట్లా మనం చేసే ప్రార్థన అట్లా ఉండాలి ఇక్కడ చూడండి మన మ్యాథ్యూ ఫిఫ్త్ చాప్టర్స్ ఇక్కడ వచ్చినప్పుడు చూసుకుంటే మనకి తెలుసు అంటే ఇక్కడ ఆకలి కప్పి కలిగ కలిగిన వారు ప్రజలు వాళ్ళు తృప్తి పరచబడదురు అని కదా సో అదే వచ్చినాం అనమాట ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుడి కొరకు ఆకలి దబ్బి కలిగి ఉంటామో అంటే మన ఆ ఆకలి మన దప్పి మన కొరకు మన కుటుంబం కొరకు ఇది కొరకు వాళ్ళకి కొరకు చేయాలి లోకంలో మనకు దేవుడు ఎంత బాధ్యత ఇచ్చినో ఇతరుల కోసం ప్రార్థించడానికే కానీ ఇతరులకు సువాత ప్రకటించడానికే కానీ నీ సేవలో నీకు ఆత్మలు ఏది కూడా నచించుకోకుండా ఉండడానికే ఈ వాక్యం అనేది ఇచ్చడం అందుకే నీ ఆత్మ రక్షించడానికి దేవుడు ఉన్నాడు కానీ నీ ప్రార్థన వల్ల పది మంది రక్షింపబడతారు ఎప్పుడు నువ్వు హంగర్ అండ్ ట్రస్టీగా ఉన్నప్పుడు అంటే దాహం వేసినప్పుడు ఆకలి కలిగినప్పుడు తృప్తి ఎట్లా పరుస్తావు ఒక ఆత్మ రక్షణ కోసం నీకు తృప్తి అంటే నువ్వు ఆత్మ కోసం అంతగా ప్రార్థిస్తేనే ఒక ఆత్మ నశించుకోకుండా నువ్వు ఆత్మ కొరకు ఎట్లా దాహం కొరకు నువ్వు ఎట్లా తపన పడతావో అట్లా వారి కోసం దేవా ఈమెకి ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం నుంచి మీ విజయం ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ఒక పర్సన్ పేరు తీసుకొని కచ్చితంగా ఖచ్చితంగా ప్రార్థన చేస్తావో అంత నీ పాత్రగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడే నీకు విజయం అప్పుడే నీకు సహాయం అక్కడ దొరుకుతుంది నువ్వు ఒకరిలో కోసం ప్రార్థన చేస్తే దేవుడు నీ కొరకు సహాయపడతారు అదనమాట అందుకే ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ అని ఖచ్చిత చెప్పబడుతుంది అందుకే దేవుడు అంటారనమాట ప్రతి వాళ్ళు ప్రార్థించేదానికి అన్నమాట కానీ ఈ కాలంలో మన టైంలో ప్రార్థన అనేది చల్లారిపోతుంది కాబట్టి ప్రార్థనలో చల్లారిపోకుండా ప్రతి ప్రార్థనలో వెలిగించడానికి దేవుడు ఇక్కడ మనకు ఒక మంచి టీమ్ అనేది ఏర్పాటు చేయడం కదా ఏపీఎం గ్రూప్ ఈ కళ్ళం కలిపి ప్రాపర్ట్ మినిస్ట్రీ అనేది ఎందుకు పెట్టిన దేవుడు ఎందుకు అరే మనం అన్ని నేర్చుకుంటున్నాం ఈ తల చెప్పడానికి కాబట్టి మన ప్రార్థనలో ఉన్నంత పవరు బయట ఎక్కడా కూడా లేదు మనం దేవుడికి ఆయన చెప్పే ప్రతి మాట మనం ప్రయత్నించడానికి బయట చేస్తాం యట అట్లా లేదు చూసినాం కదా ఆయన ఇక్కడ మనం చూసుకుంటే అందరూ ఒకరితోనొకరు అబద్ధం నాడుతూ రే మోసరమైన మనసు కలిగిన వారే ఇచ్చుకున్న వాళ్ళే పెదవులతో మనం అనమాట వీళ్ళంతా మరి ఇప్పుడు మీరు ఆలోచన చేయండి బయట ఉందో మన దగ్గర ఉందో కాబట్టి మనకి ఇది ఒక మనిషి అవకాశం దేవుడిషడు కాబట్టి ఇది మనం పోగొట్టుకోవచ్చు కంటిన్యూషన్ చేసుకోవాలా ఎందుకంటే ఇంత మంచిదని అయితే మనకి ఎక్కడ దొరకదు చాలా మంది పోగొట్టుకుంటారు ప్రార్థన లేని జీవితం అది శూన్యం ప్రార్థన లేకపోతే శూన్యమే అందుకే అడుగు మనం ప్రార్థించాలా ముందుకు వెళ్ళాలా నువ్వు పూజ నువ్వు బస్సులకు వెళ్ళు నువ్వు బై వాక్ వెళ్ళు బై వెహికల్స్ ఎట్లన్నా నువ్వు వెళ్ళు కళ్ళు తెరిచి అన్నా ప్రార్థన చేసుకోవచ్చు పండుకొనన్నా ప్రార్థన ఎట్లైనా ప్రార్థన చేసుకోవచ్చు కానీ మనసు ఎప్పుడు నీ ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయి ఉండాలా అంతే కదా ఆత్మ ఎల్లప్పుడు మెలిపోగా ఉండాలా పౌరుషం కలగల రోషన్ కలగల ప్రతి కార్యములు ప్రేమతో చేయాలా ఈ కాన్సెప్ట్ ఈ వాక్యము మన హృదయంలో ఉంటే మనం ఖచ్చితంగా ఆయనకు లోపడిన వారు మొత్తం కాబట్టి దేవుడిచ్చిన వాక్యం దేవచ్చు ప్రార్థించుకున్నారా పరుషు ఇతర ప్రేమల దేవా కృపడి దేవా ఈశయానికి లేఖలేని బంధనాలు కృతజ్ఞతాస్పత్రుల జీవ పలిగిన దేవానికి వంధన ప్రభ ఇచ్చిన స్వామ్యం అంటే బట్టి కృతజ్ఞతలు తల్లి ప్రభా ఈ కాలం కూడా ప్రభా ఈ ప్రార్థన విలువ తెలియక ప్రభా ఎంతో మంది ఆ యొక్క తగ్గతను పోగొట్టుకుల దాని ఒక ప్రార్థన కూడా ఒక్క సేవకు అని ప్రభా కాబట్టి ప్రభా మేము చేసే ప్రతి ప్రార్థన ప్రభా నీ యొక్క సాయం కావాలి తండ్రి యొక్క ఆత్మ అంటేనే వాళ్ళ నుంచి ఎదురు కాబట్టి నీ యొక్క ఆత్మ ప్రత్యేక రోజు నీపండి ప్రభా మేము తండబీలను మేము పడకూడదు మమ్మల్ని కాపడే మమ్మల్ని రక్షించడం ఈ సేవకులు ఎంతో మందున్నారు ప్రభా వారిని కూడా నీ కృపలు జ్ఞాపకం చేసుకుని నడిపించండి ప్రతి ఆత్మ కూడా ప్రభా రక్షింపబడతాండి ఈ ఆత్మ కూడా నశించుకోదు ప్రభావ వారి విరిచిన ప్రతి బర్డ్ కూడా ప్రభా మేము నెరవేర్చే వారిలాగా ప్రభా ఎందుకంటే ప్రభా మేము ఈ లోకం వైపు పడ పడదు ఈ లోకం వైపు మేము చూడద్దు ఈ లోకాన్ని మేము ఆశ్రయించుకోవాలా పైన వాటిని మేము వెతకాలా పైన వాటిని మేము చూడాలా పైన వాటిని ప్రభ మేము చూసి వాటిని అనేకులకు మేము వివరించాలి నేను ప్రభా నీ యొక్క సత్యం ప్రభా మేము ప్రతిరోజు కొంచెం కీర్తనలు మేము పాడాలా ప్రభావం మావిషాని ప్రభా ఈ యొక్క కడవరి వర్షం నేను పండి మా అమ్మలకు ముందుకు నడిపించని ఆత్మలకు బలం అనుగ్రహించండి మా పురుషుని బలపరచని స్థిరపరచడం ఈకలు లెక్కలేని బంధనాలు కృతజ్ఞతా చెల్లించుకుంటున్నాం ఏసీకే లెక్కలేని బంధనాలు ప్రభావ ప్రతి ఇప్పుడు అని కృపలు జ్ఞాపకం చేసుకుని తండ్రి రాలేని పరిస్థితులు ఉన్న వారు కూడా ప్రభావృపలో చేసుకుని ప్రతి వారికి నడిపించుకు ఈ ట్రైన్స్ అన్నింటినీ కూడా ప్రభావం నడిపిస్తున్నందుకు నీకు పొందరాలుతుంది ప్రభా మేము ఇంకా నేర్చుకున్నా ఇంకా మాకు నేర్పించండి మాకు ఇంకా ట్రైన్ ట్రైన్ అప్ చేయమని అడుగుతుంటారు మాకులకు గైడెన్స్ ఇవ్వండి మాకు నడిపించుకొని ప్రార్థన మీ తగ్ నుంచి ప్రభావం ఎన్నో చెప్పినట్టు మేము నడుచుకోవాలా ఏది కూడా ప్రభావం తొలగిపోకుండా ఉండేలాగా మాకు సాయం ప్రకటించిన ప్రభావం మరి మా ప్రతి ప్రాణంలో శరీరము ఆత్మ మీ చేత అప్పగిస్తూ మీ యొక్క నాకెట్ తప్పని ఏదిస్తున్న నాక మీద ప్రార్థిస్తాం తండ్రి ఆశీర్వాదం మన ప్రభునిస్తున్నప్పుడు కనికరమే ప్రేమ సమాధానం నడిపించి చేరచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు కథాకాలంతో ఏంటి నడిపించిన దాకా ఆమె